గణపతిజు భవామే కవి కవీనా పనిష్మస్తమ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శన్ వన్నోతు సాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరావాచ మయ్యావేష్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి సగుణోపాసకులు గొప్పవాడ లేక నింపుణ పరబ్రహ్మనిషుడు గొప్పయా అని అడిగితే ఆ అడిగిన వాడి పరిస్థితిని బట్టి శగునీసకుడే గొప్పవాడు అని చెప్తాడు ఆయన ఎలా ఉందంటే బీఎస్సీ చదువుకునే కుట్రాడు ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి బీఎస్సీ గొప్ప ఎంఎస్సీ గొప్ప అడిగితే బీఎస్సీయే గొప్ప అని చెప్తారు ఆయన ఎందుకని ఎంఎస్సీకి వెళ్ళడానికి బీఎస్సీ సాధనం సాధనమునందు నిష్ట ఎక్కువ ఉండాలి సాధన నిష్ఠులై ఉండాలి మీకు ఈ వేదాంతంలో ఈ సత్యాన్ని బాగా గుర్తించాలి నిజానికి దెర్ ఈజ్ నో సీకర్ దెర్ ఈజ్ ఓన్లీ సీకింగ్ దెర్ ఈజ్ నో సీకర్ తర్వాత మీరు సీకింగ్ అంటే మీ చే మీరు కోరేది మీ చేతికి దొరికి దొరికిదేమీ కాదు అక్కడ తీరా ఆ అన్వేషణ ఫలించి నాటికి అన్వేషకుడు ఉండడు చాలా చిత్రమైన అన్వేషణ కాబట్టి అన్వేషకుడు ఉండి నేను అన్వేషించి దీన్ని పట్టుకున్నాను అనే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఒక శీకర్ అని నేను ఒక సాధకుడను విజ్ఞాసును అని తనపై ఒక అధ్యారోపణం చేసుకోవటం తాత్పర్యం కాదు ఇంకే అధ్యారూపం ఆరంభంలో చేస్తారు ఇతరములైన అధ్యారూపములను తిరస్కరించడం కొరకు ఈ అధ్యారూపాన్ని స్వీకరించినప్పటికీ దీనిని కూడా వుదిరిపెట్టేసి జిజ్ఞాసు లేనప్పుడు జిజ్ఞాసు కూడా లేనప్పుడే జ్ఞానము సఫలమవుతుంది జ్ఞానము సఫలమైన సందర్భంలో జిజ్ఞాసు కూడా ఉండడం కాబట్టి సాధకుడు సాధన నిష్టలో విలీనమైపోవాలి అప్పుడు ఆ సాధనము సాధ్యముగా పరిణమిస్తుంది మంచిది సో తేమే యుక్తతమామతా వాళ్ళు అటువంటి సగుణోపాసకులు ఈ శ్లోకంలో చెప్పిన విధమైన సగుణోపాసకులు ఉపాసక అనే పేరు సమసమ సమకాలీన సమాజంలో కొంత వికృతిని పొంది ఉన్నది రకరకాల ఉపాసకులని మేము ఉపాసన చేస్తాం ఆ ఉపాసన చేస్తాం మాకు ఈ దేవత ప్రత్యక్షం ఆ దేవత మాకు అధీనంలో ఈ విధంగా జనులను ప్రతారణ చేసి యొక్క సంఖ్య చాలా సమాజంలో స్వయం కన్ఫ్యూజ్ వరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అనే జనాలు అధికంగా ఉంటారు దాంతో ఆ వర్డ్ ఉపాసన అనే వర్డ్ ఇట్ యాజ్ ఎక్వైర్డ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అన్డిజైరబుల్ కమ్యూటేషన్ సో కానీ భగవద్గీతలో ఉపాసన అనే పదాన్ని చాలా పవిత్రమైన అర్థంలో వాడతారు ఉపాసన అంటే తనను తాను ఈశ్వరులకు సమర్పించుకునుట అన్నర్థం దాన్ని ఉపాసన అంటారు సో ఉపాసనా పదం మనకి నిర్వచనం రాబోతోంది ఎవరైతే ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని అయ్యావేశనో ఏ మాం అనేదాన్ని సగుణోపాసనకు అది ఒక సూత్రంగా వాడుకుంటారు శవణోపాసనకి యొక్క స్వరూపం మీకు తెలియాలంటే ఆ శ్లోకాన్ని బుద్ధిలో అట్టు పెట్టుకుంటే సరిపడుతుంది మయ్యా వేష్యమనో ఏమాం మనం చూశాం నిత్యయుక్త ఉపాసతే ఇప్పుడు జీవుడు లేక సాధకుడు వీడికి సంబంధం ఉంటుంది ఆ సంబంధం నేను ఉంటుంది ప్రకృతితోటైనా ఉంటుంది ఈ పురుషుడితోటైనా ఉంటుంది ఎదుర్కొండగా ఎదురు ఎదుర్కొండగా మనం ఎదుర్కొండగా పాంచభౌతికమైన ప్రకృతి గలదు మీరు దాంతోటైనా సంబంధం పెట్టుకోవాలి లేకపోతే మీ స్వరూపంలోనే అంటే మీ లోపల మీ లోపల నేను అనుభవానికి మూలంలోనే శుద్ధ చైతన్యము అదే పరమాత్మ అది గలదు కాబట్టి మీరు సంబంధము దేంతో పెట్టుకుంటారు నిజానికి వీడికి యథార్థమైన సంబంధం ప్రకృతితో లేదు ఎందుకంటే జీవుని యొక్క యథార్థ స్వరూపం అసంగం కనుక ప్రకృతితో సంబంధం యథార్థంగా ఉండదు ఇప్పుడు కెరటములకు బీచి ఒడ్డుతోటి యథార్థమైన సంబంధం ఉండదు కల్పిత సంబంధమే ఉంటుంది కెరటములకు నిత్య సంబంధము సముద్రంతో ఉంటుంది అలాగే ప్రతి జీవుడికి కూడా తన హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మతోటే నిత్య సంబంధం ఉంటుంది ప్రకృతితో సంబంధం అసలు ఉండనే ఉండదు కానీ ఈ అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది మధ్యలో వస్తుంది అజ్ఞానం అజ్ఞానమున్నటు అవిద్య అని పేరు దానికే మాయా అని పేరు ఎందుకంటే అజ్ఞానము లేక అవిద్య అనేది అది మహామాయ మాయ అంటే ఏమిటి లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను తోకింపజేసేదే మాయ ఈ అజ్ఞానము లేక అవిద్య ఏం ప్రకృతితో లేని సంబంధము ఉన్నట్లుగాను ఈశ్వరులతో ఉన్న నిత్య సంబంధం లేనిది గను దాన్ని సంపాదించుకోవాల్సినది గను అటువంటి పరిస్థితిని ఈ అవిద్య నిర్మాణం చేసి పెడుతుంది లేనిది ఉన్నట్టుగా భాషిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రకృతి అంటే ఈ జగత్తు ఈ జగత్తుతో యథార్థమైన సంబంధం లేదు కాబట్టి జగత్తుతో సంబంధం పెట్టుకుని మనగలిగిన వాడు మీకు ఎవడైనా తారసిల్ల్యే ఎంత అవతో జగత్తుతో సంబంధం పెట్టుకునే నెగ్గుకొచ్చిన వాడు ఎవరైనా కనపడ్డాడో మీకు నాకెవరో కనపడాల ఎందుకంటే జగత్తుతో సంబంధం యథార్థంగా లేదు వీడికి కానీ వీడు అజ్ఞానం చేపెట్టుకుంటాడు ఈశ్వరునితో సంబంధం నిత్య సంబంధం అవుతుంది అంటే విడదీయరాని సంబంధం ఉంటుంది అవినాభావ సంబంధం అవుతుంది కానీ వీడికి ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు ఈశ్వరు నుంచి విడిపోయిన వాడునే ఉంటాడు ఇది అజ్ఞానం యొక్క మ్యాజిక్ అది మాయా కనుక అంటే తనకు జగత్తుతో లేని సంబంధాన్ని భ్రమ చేత తన నెతి మీద వేసుకుంటాడు ఈశ్వరులతో ఉన్న నిత్య సంబంధాన్ని మోహము చేత విస్మరిస్తాడు అయితే ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో నష్టో మోహ స్మృతి లబ్ధ అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడు అంటే ఆ మోహము అంటే ఈ జగత్తుతో నాకు సంబంధము కలదు ఈశ్వరు నుంచి విడిపోయి ఉన్నాము అనే మోహము తొలగిపోతుంది అప్పుడు స్మృతి లబ్ధ అప్పుడు జ్ఞానము పొందుతాడు స్మృతి అంటే జ్ఞానము ఏమిటది ఈ జగత్తుతో నాకే సంబంధము లేదు ఈశ్వరు నుంచి నేను ఏనాడూ విడిపోనిలేను అటువంటి స్థితికి దారితీసేటువంటిది శగుణోపాసన కనుక ఈ సగుణోపాసకులు యుక్తతములు అంటే ఈశ్వరునితో ఈశ్వరుణ్ణి చేరుకొనుకలో అగ్రేసరులు ఈశ్వరునితో సంబంధాన్ని కల్ప ఏర్పాటు చేసుకున్న తలో యుక్త అంటే సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు దాని ముందు వీళ్ళు ఉత్తమోత్తములు అని అంటాడు సో ఉపాసతే ఆ విధంగా ఎవరైతే ఉపాసిస్తారో ఏ విధంగా ఉపాసిస్తున్నారు శ్రద్ధయా పరయోపేత సో సర్వోత్కృష్టమైన శ్రద్ధతో కూడిన వారై ఆ శ్రద్ధ అనేది మనం చూసి ఉన్నాము అంటే ఏదైనా ఒక జ్ఞానమును మనం పొందాలి మనం అధ్యయనం చేయాలి అనుకున్నప్పుడు దాని మీద ఆ రకమైనటువంటి పట్టుదల ఆ ఉడుం పట్టులాగా ఉండాలి అది ఎన్ఫోర్స్గా ఉండకూడదు సహజంగా ఉండాలి సహజంగా వస్తుంది ఆ ప్రేమ ఉన్నట్లయితే సహజంగా వస్తుంది సో పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలవు పట్టి విడిచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వరాధిరామ ఉంద్రవేమ అని ఓ పద్యం అవుతుంది కాబట్టి గట్టిగా పట్టుకోవడం గట్టిగా పట్టుకోవడం అంటే కొంతమంది అలా బిగుసుకుపోయి ఉండిపోతారు సాధన చేస్తున్నామని అలా బిగుసుకుపోతూ ఉంటారు అలా అది పద్ధతి కాదు అది చాలా ఎన్ఫోర్స్డ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది బలాత్కారంగా సంపాదించదగ్గది కాదు సరళంగా సులభంగా ఉండాలి సాధన అన్నది చాలా సరళంగా సులభంగా ఉండాలి సో ఇప్పుడు యోగాసనాలు వేముంటాదనుకోండి యోగాసనాల సారం ఏంటంటే బెండ్ సో వాట్ యు యూ ఇన్ యోగా వాట్ ఎవర్ బెండ్ స్వెల్ అండ్ స్వెల్ అని యో యోగా వల్ల స్లోగా లేదు బెండింగ్ బెండ్ చేయాలి బెండ్ చేయాలంటే మీరు బలాత్కారంగా బెండ్ చేస్తే దిడుకుతుంది నడుము దిడికిందంటే మళ్ళీ జరుగులేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది బలాత్కారంగా బెండ్ చేయకూడదు స్మూత్గా బెండ్ చేయాలి అలాగే ప్రాణాయామం కూడా కుంభకం చేయాలని గాలిని నిండా తీసి బిగించేసి కూర్చుంటే లేనిపోని సమస్యలన్నీ ఉత్పన్నమవుతుంది కాబట్టి బలాత్కారంగా చేయకూడదు స్మూద్గా చేయాలి దాంట్లో ఎన్ఫోర్స్డ్గా ఉన్నట్లయితే రియాక్షన్ ఉంటుంది అలా కాకుండా స్మూత్గా ఇట్ హ్యాస్ టు స్లీపింగ్ టు ది సిస్టమ్ అనే వెరీ స్మూద్ స్పాంటేనియస్ వే యోగాకైనా అంటే భక్తికైనా అంటే ఆ విధంగానే ఉండాలి కాబట్టి ఈ ఉపాసన అనేది బలాత్కారంగా నితి మీద వృద్ధికున్న ఉపాసన కాకూడదు తపస్సు అనే పేరుతో కొంతమంది కఠిన సాధ్యములైనటువంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు నిపుల మీద నడవడం అంటారు నిపుణుల మీద నీరు నడిచేయడం దేవుడి మీద భక్తి తర్వాత నిపుణుల మీద నడిచేసి వచ్చి దేవుడి మీద భక్తి కాబట్టి నాకు కాళ్ళు కాలలేదంట చూశారా భక్తికి నేను కాళ్ళు కాలకపోవడానికి సంబంధమే నిజానికి నిపుణుల మీద నడిచి వాళ్ళు కాలలేదంటే ఆ ఈశ్వరుని సృష్టిలో ఏదో సంథింగ్ రాంగ్ అనమాట అది ఈశ్వరునికి శోభ కాదు కాబట్టి అది అలా ఉండదు నిపుణుల మీద నడిచి కాలేదంటే ఏమిటి అర్థం కాలడానికి తగినంత వ్యవధానం రాలేదనో లేక ఆ నిప్పులు లేవనో లేకపోతే కాలే కానీ వీడు ఆ లోపల ఉండే ఆ దిగు దిగు దిగువు పట్టుదల వల్ల కాలేదని అంటున్నాడనో but it can be a psychological thing also when you are psychologically committed you believe that it is not hurting but it will hurt later lekapothe kaalu kadukuni nipple mera vellapudu thadindu kaalu thadi cheskuni nipple mera vellnathey oka chinna layer of water untundi a thin layer of water untundi adi gammunu displace avadu adallaga it provides a protective layer kind of untundi వీడి కాళ్ళు కాకుండా ఉంటుంది అటువంటి ఒక న్యాచురల్ ఫినమినల్ ఏదో ఉండి ఉంటుంది అక్కడ అలాంటివి భక్తి అని పెట్టుకోకూడదు సో కనుక భక్తి ఉపాసన అనేది చాలా స్మూత్గా ఉండాలి ప్రేమతోటి నిండినదై ఉండాలి శ్రద్ధయా పదయోపకాహ కాబట్టి శ్రద్ధ ఉండాలన్నాను కదా ముండితనము శ్రద్ధని పెంచుకోదు అది ఒకటి గమనించాల్సి ఉంటుంది శ్రద్ధయా పదయోపకాహ అంతవరకు చూశాం భాష్యకా మే మమా మతాహ అభిప్రేత యుక్తతమా ఇది వారు మిత్తిలి యుక్తులు అంటే ఈశ్వర సంబంధాన్ని పెట్టుకున్న వారిలో వారిని మొట్టమొదట మనం వాళ్ళు అని శ్రీకృష్ణుడు వాళ్ళు పెద్ద సర్టిఫికెట్ ప్రకటిస్తున్నాడు సర్ సో ఆ సగుణోపాసన ఈ శ్లోకంలో చెప్పిన విధమైన సగుణోపాసనని కనుక మనం అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తూ అందరూ ఈశ్వరుణ్ణి ఆరాధించేవాళ్ళే ఎవరో కొద్దిమంది నాస్తికులము మేమని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఆస్తికులే ఎందుకంటే నాస్తికుడు అన్నవాడు ఆస్తికుడి కంటే ఎక్కువసేపు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు ఈ కంసుని యొక్క గాథలో భాగవతంలో కంసుడు వీళ్ళు ఉంటారు సరే మామూలు యాదవులు అందరూ కృష్ణుడు రోజు వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళే ఏదో ఆ ఏమో శ్రీకృష్ణ బాగున్నావా అని చూసేసి మళ్ళీ మొన్నటిదాకా శ్రీకృష్ణుడు బాగుండదు వాళ్ళ పొందం వాళ్ళు ఉంటారు బికజ్ కంసుడికి పొద్దు స్థమానం ఒకటే దృష్టి శ్రీకృష్ణుడి దృష్ట్యా ఈ నాస్తికుడు అటువంటి వాడు వాడు లేడు దేవుడు లేడు ఎప్పుడూ దేవుణ్ణే స్మరిస్తూ ఉంటాడు తర్వాత ఇంకోటి ఎవడైనా ఒక మోతాదు నుంచి డెనై చేస్తున్నాడంటే ఇన్ సైకాలజీ ద నేమ్ ఫర్ ఇట్ ఇట్స్ ఎ డెనయల్ మోడ్ వాడు డినయల్ మోడ్లో ఉంటాడు వాడికి రోగం ఉంటుందనుకోండి లోపల ఆ రోదం ఉందని వాడికి తెలుస్తుంది కానీ పైకి నాకే రోగం లేదనుకుంటాడు ఆ డినయల్ మోడ్ అలాగే తన ఆర్థిక పరిస్థితి బాగులేదు అని తెలుస్తూ కానీ పైకి మాత్రం ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఫైనాన్షియల్లీ అని బడాయికి చెప్తాడు ఈ హిజ్ ఎకస్ ఇన్ సైకాలజీ దిస్ ఇస్ కాల్డ్ ఎ సిండ్రోమ్ ఆ డినయల్ సిండ్రోమ్ ఇట్ ఈ నాస్టిక్లో ఒక డెనయల్ సిండ్రోమ్లో ఉంటారు వాళ్ళు ఆ సత్తుని డెనై చేస్తారు హౌ కెన్ యూ డెనై ద సత్ ఇట్ ఈస్ సో పెర్వేజివ్ ఆల్ పెర్వేసివ్ సర్వవ్యాపకమైన సత్ని అసలు డెనై చేయటానికి అసలు అవకాశమే లేదు అయినా వాడు సంహవ్ హీ నోస్ దట్ హీ కెనాట్ డెనై ఇట్ అండ్ దెన్ వెన్ యూ కెనాట్ డెనై ఇట్ ద డెనయల్ సిండ్రోమ్ ఇంప్లాయ్స్ దట్ యూ విల్ డెనైట్ ఆ డినయల్ సిండ్రోమ్ యొక్క లక్షణం అలా ఉంటుంది వాడు ఏం చేస్తూ ఉంటాడంటే దాన్ని డినై చేస్తూ ఉంటాడు ఏముడు లేడు దేవుడు లేడు అని అల్లరి చేస్తూ ఉంటాడు కులం పగల రోజు కులమే అంటే వాడి వాడి జీవితం కులం గురించి పెట్టుకుంటాడు కులాభిమానం లేనివాడు కులం గురించి మాట్లాడారు మీరు ఎప్పుడైనా ఉండదు కొంటున్నారు వాడు కులం గురించి మాట్లాడారు కానీ ఇంకొకటి వచ్చి కులం గోడలు కులలు కొట్టండి అని పెడతాడు వాడు కులానికి చాలా గట్టిగా కట్టుబడి కాబట్టి ఈ నాస్తికులు ఆ క్యాటగిరీలో పడతారు కాబట్టి అది కొంత విషయం కాదు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఆ సత్ అది ఇట్ ఈస్ ద బీయింగ్ దట్ కెనాట్ బి డినై యు కెనాట్ డినై ద బీయింగ్ విచ్ ఈస్ ఈశ్వర్ కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఆ అఖండమైన సత్ దాన్ని చక్కగా గుర్తించి సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని ఆ పరిచ్ఛన్న భావము దేహాత్మ భావము ఉండి కర్తృత్వ భోక్తృత్వ భావము ఉన్నది సుఖ దుఃఖంలోనూ అనుభవించే సంసారమే నేను అనేటువంటి అజ్ఞానం ఉండేది అజ్ఞానం ఉండడం తప్పేం కాదు కా కానీ దాన్ని ఉందని గుర్తించి ఆ శ్రగుణోపాసన కనుక ఇక్కడ చెప్పిన విధంగా చేసినట్లయితే వాళ్ళు యుక్తతములు అయిపోతారు ఏమీ సందేహం లేదు ఎందుకంటే ఎక్కువ సమయం ఏమి పట్టదు జీవన్ముక్తి దూరంలో ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు యుక్త తమ్ములని నా యొక్క అభిప్రాయము అని శ్రీకృష్ణుడు అంటాడు శ్రీకృష్ణుడు నా అభిప్రాయము ఉన్నాడంటే సిద్ధాంతము అని ఇదే సిద్ధాంతం ఆయన అన్నారు నా అభిప్రాయం ఇలా ఉంది ఇప్పుడు కూడా జగద్గురువు అలాగే మాట్లాడతారు నేను చెప్పిందే ఫైనల్ అని ఎప్పుడూ ఉండో ఎలాగ సత్యం తెలిసిన వాళ్ళు అలా చెప్పరు సత్యం తెలిసిన వాళ్ళు ఎలా చెప్తారంటే ఇది సత్యము నేను తెలిసి చెప్తున్నానమ్మా నువ్వు స్వీకరిస్తే స్వీకరించు అని కాబట్టి యుక్తతమా మతాహ అభిప్రేతా నా అభిప్రాయరీత్యా వాళ్ళు సర్వశ్రేష్ఠులైన ఉపాసకులు యుక్తతమాహ అని చెప్పుటకు గల హేతువును శంకర్లు నైరంతర్యేణి తే మచ్చిత్త అహోరాత్రం అతివాహయంతీ అతో యుక్తం తాంత్రతీ యుతమా ఇది వక్తుం ఇది చాలా మంచి వాక్యం శంకరుల యొక్క గీత ఒక ఆధ్యాత్మిక జీవనానికి కావలసిన టిప్స్ని ప్రాక్టికల్ టిప్స్ని ఆయన చాలా బాగా ఇస్తారు అయితే వాటిని పట్టుకునేటువంటి పూచి మన మీద ఉంటుంది ఇప్పుడు మనిషి ఎలా ఉండాలంటే నిరుత్సాహంగా ఉండకూడదు ఇప్పుడు ఉత్సాహంగా ఉండాలి జీవితంలో ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి ఒడుదుడుకులు రాకుండా ఎవరో ఆపలేదు కాబట్టి ఒడుదుడుకులు రాకూడదు వాడు అనుకున్నాడంటే వాడికి జీవితం తత్వం తెలియలేదని అర్థం జీవితమే ఒడుదుడుకులు ఇప్పుడు వేసవి ఎంత ఎండగా ఉందో చూడండి ఈ ఎండలో ఎవరికైనా విశ్రాంతి ఉందా ప్రతి వాడు కూడా కాన్స్టెంట్ ప్రెసెన్స్ ఆఫ్ దట్ హీట్ స్వెల్టరింగ్ హీట్ కాన్స్టెంట్లుగా ఉంటుంది యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్ దాన్ని కాదని మీరు పని కూడా చేసుకోలేరు వైన చేద్దాం ఉంటే ఆ హీట్ ఉంటుంది కూర్చుందా ఉంటే ఉంటుంది అడుగు వలుద్దా ఉంటే ఉంటుంది పని చేస్తుందా ఉంటే ఉంటుంది ఆల్ ది వెయిట్ ఈస్ విచ్ సకల ప్రాణులు కూడా ఆ హీట్ను భరిస్తూ ఉంటాయి ఎంతకాలం ఉంటుంది కొద్ది రోజులు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చల్లదనం వస్తుంది సో జీవితం అంటే అలాగే ఉంటుంది అది అలాగా అలా ప్రవాహం కింద పోతూ ఉంటుంది ఎప్పుడైనా వరద ప్రవాహం వెళ్తుంటే చూసారా అలా పోతూ ఉంటుంది నిలబడదేది కూడా ఎలా పోతుంది అలా ఎత్తు తిరగటం వస్తుంది మళ్ళీ డౌన్ అవుతుంది ఎత్తు వస్తూ డౌన్ అవుతూ ఉంటుంది జీవితం కూడా అలాగే పోతూ ఉంటుంది కశ్య ఏకాంతం సుఖము పన్నతం దుఃఖం ఏకాంతతో చక్ర నేలు తిరగ అని ఆ సో ఏకాంతముగా అంటే పెర్మనెంట్గా సుఖం ఉన్నవాడు ఎవరూ లేడు పర్మనెంట్గా దుఃఖం ఉన్నవాడు ఎవరూ లేడు సో ఈ ఘటీయంత్రము వనే ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది సుఖ దుఃఖముల ప్రవాహం వస్తూ ఉంటుంది కాబట్టి సుఖం వచ్చినప్పుడు లేట స్పార్టీ అని అలాగ అలాగ చేయాల్సినటువంటి అవసరం లేదు దుఃఖం వచ్చినప్పుడు తృంగిపోకంగా ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనల్ని సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఓ ఫంక్షన్ చేసుకోవడం అన్నది భక్తులకు తగదు అలాంటి సెల్ఫ్ ప్రమోషన్ చేయకూడదు సో అలాంటివి చేయకూడదు ఇప్పుడు నా నేను ఈవేళ నేను భగవద్గీత అధ్యయనం మొదలుపెట్టినరోజు కాబట్టి మీరు శిష్యులందరూ వచ్చి నాకు అభిషేకం చేయండి అలాంటివి మొదలు పెట్టకూడదు షుడ్ నాట్ అది సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం అన్నది అది భక్తుల యొక్క లక్షణం కాదు అంటే మరి ఆ కర్తృత్వ భోక్తృత్వాలకు అతీతంగా పోవాల్సి ఉంటుంది నేను చెప్పినటువంటి మాట కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన సెల్ఫ్ని ప్రమోట్ చేసుకునే పని ఎప్పుడు చేయకూడదు సెల్ఫ్ని నెగ్లెక్ట్ చేసే పనే చేయాల్సి ఉంటుంది అంచేత అదొకటి సరే బట్ శంకర్లు చెప్తున్న పాయింట్ ఏమిటంటే భక్తులు యొక్క జీ భక్తులు నిరుత్సాహంగా నీరసంగా ఉండకూడదు అలా నీళ్లు కడుపుతో మూల కూర్చొని అయా ఏం చేస్తున్నాం అంటే భాగవతం పారాయం చేస్తున్నాం అంటే భక్తి చేస్తున్నాం అలా ఉండకూడదు లాగా సో మామూలుగా తిండి పెక్కలు మానేస్తాం లేకపోతే మామూలుగా పుష్టికరమైన ఆహారం తినడానికి బదులు ఏదో పిచ్చి పిచ్చి తిండి తింటాం ఆ ఉపవాసాలు చేస్తున్నాం ఇది అది చే ఉపవాసము తపస్వరూపంగా చేయటం మంచిదే కానీ భక్తి పేరుతో వెర్రి వేషాలు నేను అనేది భక్తి పేరుతో అల్లరి చేష్టలు వెర్రి వేషాలు సో భక్తి పేరుతో ఎలా ఉండాలంటే కాలము ఉంటుంది జాగ్రత్త అవస్థను చాలా పర్పస్ఫుల్ యాక్టివిటీతో నింపుకుంటూ పోవాలి అతివాహ ఏంటి ఆ జాగ్రత్త అవస్థను ఆ సంసారాల్లో మనం ఉన్నటువంటి ఈ కాలము ఇది దాంట్లో కాలం అంటే నిద్రావస్థలో మనం చేయాల్సిందే ఉండదు జాగ్రత్త అవస్థ ఉంటుంది ఆ జాగ్రత్త అవస్థను కూడా మనము చక్కటి రెస్పాన్సెస్తో మంచి పర్పస్ఫుల్ యాక్టివిటీ ఎటువంటి యాక్టివిటీ మనం ఏ పని చేసినా ఆ మనం ముందు పెట్టుకుని చేయాలి ఈశ్వరుణ్ణి చూసి చేయటం అభ్యాసం చేయాలి ఈశ్వరుడు ఎడలా అపరాధం చేశాడు అని మళ్ళీ అనిపించిట్లా ఏ పని చేయరు ఇప్పుడు ఇదరవాడిని తిట్టారనుకోండి తిట్టి పరమేశ్వరార్పణ వస్తూ అనగలరా అనలేరు కాబట్టి తిట్టడం మా కటువచన మతం బోగులు ఇంకా పరుషవాక్యాలు మానేసి చుట్టకాల్చి ఈశ్వరార్పణం వస్తూ అనగలరా అన్నారు పానుగండి లక్ష్మీ సింహారవు గారు చుట్టకాల్చి ఈశ్వరార్పణ వస్తూ అనగలరా అనలేదు కాబట్టి దుట్టకాల్చులు మహేదము కాబట్టి ఏ పని చేసి ఈశ్వరార్పణ వస్తు అనలేరో ఆ పని చేయవద్దు ఏ పని చేస్తే నిరాఘాతంగా ఏ శంకాలైతుండగా ఈశ్వరార్పణ వస్తు మీరు అనేయగలుగుతారో ఆ పనే చేయటం అయితే అలాంటి పనులు లేవని ఊనుకోకూడదు దేంతా కూడా అటువంటి పనులతో నింపేసేయాలి వర్తమాన కాలాన్ని అటువంటి యాక్టివిటీతో నింపాలి భూతకాలాన్ని విడిచిపెట్టే ప్రయత్నం అయితే చేయాలి గతాన్ని అలా తవ్వుకుంటూ కూర్చోకూడదు అసలు గతాన్ని త్యాగం చేయటం అభ్యాసం చేయాలి అది గతకా గతానికి చెందిన ఘటనలు స్థానములు ప్లేసెస్ ఈవెంట్స్ వీటన్నిటినీ తవ్వుకుంటూ వాటిని మళ్ళీ నెమరు వాటి పేరు మీద ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే గతంతో సంబంధం పెట్టుకోవడము తెలివైన మాట కాదు తెలివి తెలివితేటలు అనిపించుకోదు గతాన్ని గతము అంటే అది శ్మశానంలో వెళ్ళిపోయింది కాలము అనే శ్మశానంలోకి భూతకాలమునే శ్మశానంలోకి భవిష్యత్తు అంటే ఇంకా తల్లి గర్భంలో ఉన్నది కాలమునే తల్లి గర్భంలో ఉంది ఇంకా అది ప్రసవించడం తర్వాయి కాబట్టి వర్తమానమే సత్యం కాబట్టి వర్తమాన కాలమును జాగ్రత్త అవస్థను పర్పస్ఫుల్ యాక్టివిటీ ఈశ్వరాత్మణ బుద్ధితో చేసేటువంటి పర్పస్ఫుల్ తోటి మీనింగ్ఫుల్ యాక్టివిటీతోటి నింపుకుంటూ పోవాలి ఆ రకంగా బేస్ని అలా తోసుకుంటూ పోవాలి అతి వాహయంతి మచ్చిత్తతయ ఆ ఈశ్వరుణ్ణి అలా ఎదుర్కొండ పెట్టుకుని చేసి పనుల ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోతూ ఆ ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను ఎదుటివాడికి మనం ఈ సేవ చేసినట్లయితే అది ఈశ్వరార్పణ బుద్ధి వాళ్ళకి వాళ్ళ మంచి మనస్సు మంచి మాట మాట్లాడారు అది వాళ్ళ హృదయంలో ఉండే ఈశ్వరుని యొక్క ఆరాధన వాళ్ళు కొంచెం ఏదో యాంగ్జైటీతో కొంటారు సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఏదో యాంగ్జైటీ ఆ యాంగ్జైటీని మీరు నివృత్తి చేసేసారనుకోండి అది ఈశ్వర అర్పణమవుతుంది ప్రేమగా మాట్లాడారనుకోండి వాళ్ళెంతో సంతోషిస్తారు ఎందుకంటే ఒకప్పుడు ప్రేమగా మాట్లాడి వాడే కరువు అయిపోతాడు కొంత ఉత్సాహాన్ని ఇచ్చి వాడే కరువు అవుతాడు అటువంటి సమయంలో మీరు వాచా ధర్మం అవాప్పు హేమి సీతాదేవి హనుమంతుడితో అయినా వాగింద్రియంతో ధర్మాన్ని నీవు చేయాలి అంటే ప్రేమగా మాట్లాడితే అది మనస్సుకు ఉల్లాసం కలిగితే అది ఈశ్వరార్ప ఈశ్వరార్చన కాబట్టి ఆ మచ్చిత్తత చేసే ప్రతి పనికి ముందు పెట్టుకుని బుద్ధి ఎందు నిలుపుకుని ఈశ్వర విస్మృతితోటి ఏ పని ఈశ్వరార్పణ బుద్ధితోటే ఏ పనైనా ఈశ్వర విస్మృతి ఈ పని నేను చేయటమైనది అనే పరిస్థితి ఉండకూడదు ఆ రకంగా మీరు డేని నింపుకుంటూ పోయారనుకోండి ఆ డేస్ అలా దొల్లుకుంటూ పోతాయి అతి వాహ ఏమిటి సో ఆ విధంగా డేస్ని దొల్లించేయాలి అలా ఎవరైతే చేస్తారో బ్రేక్స్ లేకుండా బ్రేక్స్ అంటే శంకర్ శ్రీకృష్ణుడు తోట ఉన్నాడు మాంచ యోగ్యభిచారేణ భక్తి యోగేన సేవత అవ్యభిచారేణ ఇప్పుడు వ్య విచారము అంటే ఓ రోజు ఇక్కడ ప్రేమ ఉంటుంది ఇంకో రోజు అక్కడ ప్రేమ ఉంటుంది ఓ రోజు దేవుని మీద ప్రేమ ఇంకో రోజు డబ్బు మీద ప్రేమ ఇంకో రోజు భోగాల మీద ప్రేమ తర్వాత దేవుడు కోరిక తీర్చే భక్తి కోరిక తీర్చకపోతే తిట్లు ఈ రకమైనటువంటి ఆ భక్తిలో హెచ్చు ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం వాదాకాలపు చదువులు అంటారు అలా అంటారు ఎందుకంటారు అంటే ఓసారి చదువుతారు ఇంకోసారి చదువు ఉండదు అలా ఉండకూడదు నిరంతరమైన భక్తి అవ్యభిచారణ్యా భక్త్యా దాన్ని ఇక్కడ శంకరులు నిరంతర్యేణ అంటారు అటువంటి నిరంతరమైనటువంటి భక్తితో డైలీ వర్తమాన కాలాన్ని పర్పస్ఫుల్ ఈశ్వరార్పితమైనటువంటి క్రియతో నింపేసుకుంటూ అతివాహమీ ఆ డేస్ని ఆ కాలాన్నలా దుర్మించుకుంటూ పోతే వాళ్ళు గొప్ప మహాయోగుడు అతోయుక్తం సాంత్రితీ యుక్తమాహ ఇది వక్తుంది ఈ రకంగా ఎవరైతే జీవిస్తారో శగుణోపాసకులు వాళ్ళను ఉద్దేశించి యుక్తతమాహ అని పలుకుట అంతయూ యుక్తియుక్తముగా ఉన్నది ముఖ్యమరి గురించి ఎంత అద్భుతంగా చెప్పారు అయితే మన నిర్గుణోపాసకులు ఎందుకు వల్ల వాళ్ళ గురించి కూడా మాట చెప్తే బాగుంటుంది కదా ఈ మొత్తం అధ్యాయంలో నిర్గుణోపాసన గురించి రెండే శ్లోకాలు చెప్తాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే టు పుట్టింది పెర్స్పెక్ట్ దాన్ని తిరస్కరించాడు శ్రీకృష్ణుడు అని అనుకోరాదు దాన్ని ఒక పెర్స్పెక్ట్ సాధ్యమది సాధ్యస్థితి సాధనమునందు ఫోకస్ ఎక్కువ పెడతాడు కనుక సాధ్యస్థితికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు అసలే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కూడా దానికి తగిన న్యాయం చేకూర్చున్నట్లు అవ్వదు కాబట్టి రెండే శ్లోకాల్లో ఓన్లీ వన్ టైం ఓన్లీ ఇన్ టూ వర్సెస్ ఆ నిర్గుణ పరబ్రహ్మయందు నిష్టను కలిగి ఉండుట అనే అంశాన్ని తరువాతి శ్లోకంలో చెప్పబోతున్నాడు సో తరువాతి శ్లోకం అందాము నిర్దేశ్యం అవ్యయం పద్యు అవ్యక్తం పద్యుపాసతే ఏ ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో వాక్యం తర్వాత శ్లోకంతో కలిపి పూర్తవుతుంది సో ఇది నిర్గుణోపాసన ఈ నిర్గుణోపాసన దీన్ని శంకర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అవతారిక కిమితరే యుక్తమానభవంతి ఎందుకంటే శగుణోపాసకలను పట్టుకుని దీస్ ఆర్ ది బెస్ట్ అని చెప్పేస్తే నిర్గుణ పరబ్రహ్మ నిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ కాదా ఏమి అనే పూర్వపక్షం అని ఒక శంక ఇతరులు అంటే నిర్గుణోపాసకులు వాళ్ళు యుక్తతములు అవరా అని శంక నా నన్నో అలా శంకించటానికి తావు లేదు అలా శంకించటం సరికాదు వాళ్ళు కూడా యుక్తములే అయితే వాళ్ళ గురించి చెప్పేది ఒక విషయం ఒక విలక్షణమైన మాట ఒకటి చెప్పాల్సి ఉంది అది చెప్తాను వీలు అని అలా ఇంటర్చ్యూస్ చేస్తున్నారు కింతూ సాంత్రితీయ వక్తవ్యము ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్న మాట చెప్పేస్తాను నాకు అడుగులో మాట చెప్పేస్తాను ఇది వినేసి అని రెండు శ్లోకాల్లో చెప్పేస్తాను వాళ్ళెవరో చెప్పేసి వాళ్ళ గురించి రెండు శ్లోకాల్లో తన అభిప్రాయం చెప్పేస్తాడు చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళ మాట ఎత్త మిగిలిన అధ్యాయమంతా కూడా ఆ సగుణోపాసనకి కట్టుబడిపోయి శ్రీకృష్ణుడు అధ్యాయాన్ని నిర్వహిస్తాడు దీన్ని ఇప్పుడు నేను మీకు కొంచెం శాదస్ంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది దీనికి ఒక దీనికి ఒక పేరు ఉంది శాస్త్రంలో దీన్ని వివేక ప్రక్రియ అని అంటే దేనికి దాన్ని అలా వివిక్తంగా అంటే కన్ఫ్యూషను కలగాపులగం లేకుండా చూపించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మట్టి అవసరమే పంచదార అవసరమే మనకి కానీ మట్టిని పంచదారని కలిపేసుకోకూడదు మట్టిని మట్టిలా పెట్టుకోవాలి పంచదారి పంచదార ఇప్పుడు పొయ్యి అలుక్కుతుంది కానీ అమ్మగారు మట్టి తెచ్చుకొచ్చారు పొయ్యి అలుక్కుని పొయ్యి మీద అలికి ఆ తర్వాత గిన్నె పెట్టి వంట ఇంత మట్టి ముద్ద తెచ్చుకొచ్చారు ఆ పక్కనే పంచదార ఒక అర కేజీ పంచదార ప్యాక్ చేసుకుని అది పక్కన పెట్టుకున్నారు ఈ రెండు కలిపిస్తే మొత్తం అంతా చెడిపోతుంది రెండో వివిక్తంగా పెట్టుకోవాలి మట్టి ముట్టుకున్న చేత్తో మంసారం పెట్టుకోకూడదు సపరేట్గా పెట్టుకోవాలి శాస్త్రం యొక్క అధ్యయనము వివిత్తంగా ఉండాలి అంత కలగాపూరం చూసి పెట్టేసి ఏ తాత్పర్యమనేది స్పష్టంగా తెలియని విధంగా అలా చేయకూడదు కానీ లోకంలో మీకు అటువంటి అంటే ఆ వివేకపూర్వకమైన ప్రతిపాదనలు అది బహుశా ఆ శంకర భగవత్వాదరించి చెప్పేది ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది ఆయన ఆ వివేకానికి ఆయన ఇచ్చేటువంటి ప్రాముఖ్యం ఇంత అంత కాదు ఆయన ప్రతిజ్ఞ కూడా నేను వివేకపూర్వకంగా నీతి శాస్త్రాన్ని బోధిస్తాను అని ఆయన ప్రకరణ గ్రంథములలో కమ్యూనిటీలోకి చూడాలని శిఖామని అమ అనదగినటువంటి గ్రంథము వివేక చూడాలని కాబట్టి వివేకానికి సగుణము నిర్గుణము కర్మ భక్తి జ్ఞానము అన్నీ కూడా సుస్పష్టంగా తేడా సుస్పష్టంగా తెలుసుకుంటూ దీన్ని దాన్ని కలగాపలగ చేసేయకుండా నేర్చుకోవడం అవసరం ముంచేతనే అటువంటి ఎంఫెసిస్ మీకు కనపడుతుంది కాబట్టి ఈ నిర్గుణ పరబ్రహ్మనిష్ఠులు వాళ్ళు యుక్తతములు కాదు అని శ్రీకృష్ణుని అభిప్రాయం కాదు వాళ్ళ గురించి ఆయన చెప్పదలుచుకున్నదో క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పేస్తారు ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాడి గురించి అడుగుతున్నాడు బీఎస్సీ వాడు BSC వాడు PhD పిహెచ్డీ ఎలా ఉంటుందండి పిహెచ్డీ అయిన తర్వాత పోస్ట్ ఆఫ్ అసలు ఎలా ఉంటుందని అడుగుతాం అయితే చాలా బాగుంటుంది అది బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన మొనగాడు అంటే అయితే వాడు పిహెచ్డీ చేసిన మొనగాడు కాదా ఆ వాడు మొనగాడు కాదని నా అభిప్రాయం కాదు వాడు ఏదో నీకు రెండు మాటల్లో చెప్పేస్తాను చెప్పేసి వాడిని పక్కన పెట్టేద్దాం బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చినవాడు మాత్రమే మొనగాడు అని ఆ నిష్ట ఎలా ఉంటుందో చూసారా కాబట్టి సాధకుల్ని మనస్సులో పెట్టుకుని తత్వాన్ని బోధించాల్సి ఉంటుంది తర్వాత కృష్ణ అడిగిన వాడికి ఏది సుగమమో దానిని చెప్పాల్సి తప్ప ఏది గొప్ప ఇప్పుడు ఇది ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర గొప్ప మందులు ఉన్నాయి వీడి వీడి రోగానికి కథ మందులేదు కాదా ఆయన దగ్గర ఉన్న మందులన్నీ గొప్ప మందులే దానికే మీ రోగానికి తగ్గ మందు నా దగ్గర లేదు కానీ నా దగ్గర అత్యద్భుతములైన మందులన్నీ ఉన్నాయి ఏమి తర్వాత నాకు ఉన్న మంచి మందు ఉన్న మంచి మంది ఇవ్వరు మీకు ఏ మందు స్ఫూటముల్లో అధిస్తారు తప్ప ఉన్న మంచి మంది ఇవ్వరు ఉన్న మంచి మంది అంటే ఏదో అసలు ఏదో గొప్ప మంది ఏదో ఉంటుంది ఏదో స్పెషల్ మంది ఏదో అది ఇవ్వడం ఇప్పుడు వాడికి వసంత పుష్మాక సే ఎవరు అగ్నితుంది మాత్రమే ఇస్తారు ఎందుకంటే వాడికి అదే కావా అలాగే ఆ వ్యవస్థని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ త్వక్షరముంది కదా తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే సగనోపాసకులకి భిన్నం ఇది ఎవరైతే వీళ్ళు ఆ పరమాత్మని ఉపాసిస్తారు పర్యపాసతే ఆ పరమాత్మ ఎటువంటి పరమాత్మ అంత నిఘేషం ఉంటుంది చూడండి అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం అచింత్యం అచలం చూసారా అంత నిఘేషమే ఉంటుంది సో ఆ పరమాత్మ అక్షర పర అంటే వినాశము లేని కాబట్టి ఈ మాట నిన్న మనం అనుకున్నాము అంటే ఏదైతే వినాశము లేనిది అని ఇప్పుడు ప్రసక్త సేవ మీరు చుట్టూ చూస్తే వినాశము అంతటా వ్యాపించి ఉంటుంది సర్వత్రా మీకు వినాశం కనపడుతూ ఉంటుంది యూ కెన్ సివ్రీథింగ్ ఈజ్ పెరిషు మన కళ్ళ ముందే సర్వము అలా ఉంటుంది చూస్తుండగానే పెరిష్ అయిపోతుంది ఎందుకండి చూస్తుండగానే అందంగా ఉన్న మనిషి అంత వికారంగా అయిపోతుంది ముఖంలో ఆ రూపం మారిపోతుంది చూస్తుండగానే మంచి బలంగా ఉన్నవాడు నేను ఒకసారి ఆ మధ్యన గాడ్ బ్లస్ యూమ్ ఐ డోంట్ నా వెదర్ హీఈ్ ఎలా అరౌండ్ దారాసింగ్ని చూశాను మన ఆ మధ్యన ఎక్కడో ఎక్కడో టీవీ స్క్రీన్ చూస్తే నిజంగా నాకు దుఃఖం అనిపించింది ఎందుకంటే మా చిన్నప్పుడు హనుమంతుడు భీముడు తర్వాత మళ్ళీ హనుమంతుడు భీముడు అనేవాళ్ళు ఇద్దరు ఉంది కాదు దారాసింగ్ కింగ్ కానుడు మా చిన్నప్పుడు ఉన్న మాట చెప్తున్నారు ఇప్పుడు మరి కింగ్ కాన్లో ఏమన్నా నాకు తెలీదు దారాసింగ్ కింగ్ కానులు వాళ్ళిద్దరికీ బౌట్స్ ఢిల్లీలో పెట్టేవారు అది మూసులో వచ్చేది దారాసింగ్ నెగ్గాడు అది చూశాడు దారాసింగ్ అంటే హనుమంతుడి పాత్ర దారాసింగే వేసేవాడు కానీ ఆ మధ్యన ఆయన్ని చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే ఆ యో ఈయనైనా ఆయన ఎలా అయిపోయాడో ఆ ముఖం కోతిరూపు వచ్చేసింది ఎందుకంటే పెద్ద వయసు కలిపి కాలము ఓడలు బండ్లు అయిపోతాయి బండ్లు కోటీశ్వరం వెళ్ళి జైల్లో మొగ్గుతూ ఉంటారు ఏవేవో అయిపోతూ ఉంటాయి కావాలి ఎవ్రీథింగ్ పెరిషస్ పెరిష కాలిది ఏమీ ఉండదు ఇంకో పది రోజులు పోతే మామిడి పనులు కావాలంటే దొరకదు ఇప్పుడు మామిడి పనులు ఇక్కడక్కడ పెరుగుతుంది ఇంకో పది తర్వాత కావాలంటే మామిడి పనులు దొరకదు అయిపోతుంది కదా ఆ రకంగా సుఖము వచ్చిన సుఖము ఉండదు చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎంతో ముద్దుగా ఉంటారు కానీ వాళ్ళ ముద్దెది రోజులు ఉంటుంది అలా చూసుకుంటు కానీ ఈ ముద్దు కాస్త ముద్దయిపోతుంది ఇది అదంటే మంచి టైం ఈ అలా చూ హరతి నిమేష కాల సర్వము ఒక క్షణంలో ఆ కాలము సర్వాన్ని కూడా లాగేసుకుంటుంది దెన్ ఈజ్ డెత్ రిటర్న్ ఆన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రాసు రాసు డెత్ ఇస్ రిటర్న్ ఆన్ ది ఫేస్ కారే రాజులు రాజ్యములు కలుగలే ధర్వోన్నతి మొందరే వారేది సిరి మూట పెట్టుకొని పోవడం దానిదే అంటే ఇలాంటి ప్రజ్యాలు మీరు విని ఉంటారు కాబట్టి నా వినాశము అనేది ముఖం మీద రాసి ఉన్నది కాబట్టి అటువంటి వినశన వినాశము గల శీలము శీలముగా కలిగిన స్వభావముగా కలిగిన జగత్తునందు అవినాశితత్వాల్ని పట్టుకోవాలి అక్షరం ఆ ఉపాసన చేసి పద్ధతి ఇం చేతనే ఈ అక్షరపరబ్రహ్మోపాసకు వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే ఓ దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు సర్వేషే మనసో వృత్తి భక్తినిత్యభిజీతే సర్వ వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని వీలు కొట్టుకుంటారు అది వీళ్ళ భక్తి అలా ఉంటుంది ఒక రూపము ఒక గుణము అవి అవి ముఖ్యం కాదు ఎందుకంటే అల్టిమేట్గా రూపము అశిష్ణుము గుణము శిష్ణు కాబట్టి రూపమునకు గుణమునకు అతీతంగా పోతారు వీళ్ళు అటువంటి ఈశ్వ సర్వేషే మనసో వృక్తి సర్వేషే సర్వమునో వ్యాపించి సర్వమునకు అంతర్యామి అయినటువంటి ఈశ్వరుల యందు ప్రీతి సర్వాత్మని ప్రీతి భక్తిని చూక్ష్యతే అని ఇంకో మహాత్ముడు అంటాడు ఈ సర్వేషే అనే మాటని మధుసూదన సరస్వతన్నాడు సర్వాత్మని ప్రీతి అది భక్తి అంటే సర్వాత్మయైనటువంటి ఈశ్వరుని ఎందు ప్రీతి సర్వము నశిష్ణుడు కానీ నశించి దానిలో నశించని ఒక తత్వము గురించి ఉంటుంది దాన్ని తప్పుకోవాలి ఏత దక్షరమధిగమ్యతే అంటే అది జాగ్రత్తగా మీరు తృతీయ నేత్రంతో పట్టుకోవాలి అది ఈ రెండు కళ్ళకి కనపడకూడదు రెండు కళ్ళకి కనపడేది ఏది ఉంటుందో అది నశిస్తుంది ఇప్పుడు రామాది అవతారముగా కాలంలో కలిసిపోతాయి రెండు కళ్ళకి కనపడేది ఏది మిగలదు మూడో కొన్ను జ్ఞాన నేత్రముతో పట్టుకోవాల్సి ఉంటుంది ఇంకో దృష్టాంతం చెప్తా ఇప్పుడు విత్తనం ఉందనుకోండి విత్తనాన్ని చూస్తే దాంట్లో లైఫ్ అనేది ఒకటి ఉంది అది మనకి తెలియని కూడా తెలియదు కనపడదు కొంతమంది విత్తనాలు మొక్కలు పెట్టుకోవడానికి ఇస్తే అవి వేయించుకుని తినేసేవాళ్ళు కూడా లేకపోవడం విత్తనాలు ఇస్తే అది వాడు సగ్గా పేలాలు వేసేసుకుని దానికి కొంచెం జీలకరణకాల వేసుకుని తినేసి విత్తనాలు ఇస్తే సో యూ కెడ్ డూ యూఎల్ దాట్ ఎందుకంటే విత్తనంలో ఆ లైఫ్ ఉంటుంది అది కంటి కనపడదు కానీ నేలనో వేస్తే అని అయితే విత్తనము నేలలో వేసినప్పుడు దాని రూపం ఏదైతే ఉంటుందో ఫిజికల్ షేప్ అది డిస్ట్రాయ్ అయిపోతుంది ఇంకా మీకు విత్తనము దొరకడం లేదు మళ్ళీ విత్తనం కావాలో ఉండపీ అక్కడ విత్తనం ఉండదు ఆ పై కవర్ ఏమో మట్టిలో కలిసిపోతుంది యూ డోంట్ ఫైండ్ డిసీడ్ ఎనిమో అంకురమే ఉంటుంది విత్తనం నశించిపోతుంది అంకురమే ఉంటుంది తర్వాత అంకురం నశించిపోతుంది మొక్క ఉంటుంది నశించిపోతుంది చెట్టు ఉంటుంది సో ఆ విధంగా ఈ రూపము నశించిపోతూ ఉంటుంది విత్తనము అంకురము తేగ తీసుకోండి తీగ మొక్కడు తేగ లేకపోతే మొక్క పువ్వు కాయ గెంజ పువ్వు పోతుంది కాయ వస్తుంది కాయి పోతుంది గెంజ వస్తుంది మొక్క పోయి పువ్వు వస్తుంది ప్రతి రూపము నశించిపోతూ ఉంటుంది మీకు నేను చెప్పిన దృష్టిలో ప్రతిదీ నశ్వరమే మళ్ళీ చెప్తున్నా విత్తనము నశిస్తుంది అంకురము నశిస్తుంది మొక్క నశిస్తుంది పువ్వు నశిస్తుంది కాయ నశిస్తుంది గెంగలో కూర్చోదు మళ్ళీ విత్తనం దగ్గర కూర్చొని ఈ రూపములన్నీ నశించలేదు కానీ వీటిలో నశించనది ఒకటి కలము ఏది నశించదో అది ఉంది వాట్ దట్ ఈస్ ది లైఫ్ ద కాస్మిక్ లైఫ్ సకల సృష్టిగా వ్యాపించి ఉన్నదా ఆ ప్రాణశక్తి దానికే హిరణ్య గర్భుడు అంటే ఆ లైఫ్ ఆ విత్తనంలో ఉన్నాడు ఆ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఆ నశించని దాన్ని మీరు పట్టుకోవాల్సి ఇప్పుడు ఒక పిల్లాడు ఉంటాడు వాడు శిశువు ఆ శిశువు అనేటువంటి అవస్థ నశించిపోతుంది ఎంతకాలం ఉంటాడు శిశువుగా ఈ కుమారుడు అవుతాడు అంటే పదేళ్ల వయసుకు వచ్చేస్తాడు చిన్నతనం పోయింది పదేళ్ల వయస్సు వస్తుంది హై స్కూల్ స్టూడెంట్ అదెంతకాలం ఉంటాడు అదీ నశిష్ఠు యౌవనము అదీ నశిష్ఠు మధ్య వయస్సు వృద్ధాప్యము అది నశిష్ణుడు కాబట్టి ఇవన్నీ సో దేహినోత్తుని యథా కౌమారం యౌవనం జరా ఈ అవస్థలన్నీ నశించిపోతాయి దేహము ఒక ఫ్యూ ఇయర్స్ అయ్యేప్పటికీ అంతకుముందుండే ప్రతి కణము నశించిపోయి కొత్త దేహం నిర్మాణం అవుతుంది ఏడైళ్ళయ్యేపప్పటికీ ఇప్పుడు ఈ దేహంలో ఉన్న కణాలన్నింటినీ మీరు మార్పు చేసి పెట్టినట్లయితే ఒక దేహంలో ఉండే కణములు అన్నిటినీ మీరు మార్పు చేయ మార్పు చేయొచ్చు కదా మార్పు చేసి పెడితే మీరు ఏడేళ్ల తర్వాత వస్తే మీరు మార్పు చేసిన కణం ఒక్కటి కూడా ఉండదు అన్నీ కొత్త కణాలు ఉంటాయి దేహం అలా నశించిపోతూ ఉంటుంది కానీ నశించనిది ఏమిటి ఒకటి ఉంది నశించనిది తథా దేహాంతర ప్రాప్తి అది దేహాన్ని ఇంకో నోటికి కూడా అదే వ్యాపించి ఉంటుంది ఆ నశించనిది ఒకటి దాన్ని కొట్టుకోవాలి దాన్ని ఉపాసించాలి అక్షరం ఎలా ఉపాసించాలి ఈ పువ్వులు సమర్పించాలా లేకపోతే రూపాన్ని ధ్యానం చేయాలా అవ్యక్తం అది కంటికి కానవచ్చేది మనస్సుతో మననము చేయటం అది కాదు నేను మనస్సుతో మననం చేయొచ్చు మనిషి అలా మననం చేసుకుంటూ ఉంటాడు ఇలాగా ఇప్పుడు నేనేమో దాంట్లో అకౌంట్లో లక్ష రూపాయలు పెట్టాను ఎక్కడేమో పది లక్షలు పెట్టాను వాడు మూడు లక్షలు అలా మననం చేసుకుంటూ ఉంటాడు ఇంకా మననం అంటే ఏంటో దృష్టాన లేకపోతే అయిగ నా పుత్రుడు ఏమో బొంబాయిలో ఉన్నాడు వాడేమో ఏం చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అంత అనుకున్నాను ఈ రకంగా మనిషి సాంసారిక విషయములను ఇలా మననం చేస్తూ ఉంటాడు అప్పుడు వాడికి సలహా ఏమి ఇస్తారు నువ్వు సంసారాన్ని మననం చేస్తావరా దేవుణ్ణి మననం చేయడం సలహా ఇస్తారు అప్పుడు వీడు దేవుణ్ణి మననం చేస్తాడు కానీ ఈ అక్షర పరబ్రహ్మ మననీయమే కాదు ఆ రకంగా వీరు మనస్సుతో సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుతో దానిని మననం చేయటానికి అది దొరికేది కాదు అవ్యక్తం బుద్ధితో కాగ్నైజ్ చేయటం బుద్ధితో తెలుసుకోవటం ఎదురుకుండా కంటితో కనపడితే కంటితో చూసి తెలుసుకుంటాం ఒకవేళ కంటి కనపడకపోయినా కూడా బుద్ధితో ఆలోచించి తెలుసుకుంటాం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది మీ కంటితో చూసి తెలుసుకున్నారా బుద్ధితోటి సంత ఆలోచించి తెలుసుకున్నారా బుద్ధితో ఆలోచించి తెలుసుకున్నారు మీకేమి సూర్యుడు చెప్పాడా నా చుట్టూ తిరుగుతోంది భూమిని అయితే భూమి చెప్పిందా లేదండి నేను చూసాను ఎక్కడ చూశాను మీరు భూమి సూర్యుడు చుట్టూ చూసుకోవాలి ఎక్కడ చూశారు నాకు చూపించండి అది చూసేది కాదండి బుద్ధితో తెలుసుకునేది కానీ ఆ రకంగా పరమాత్మను బుద్ధితో తెలుసుకుందామా అంటే తెలుసుకోవడానికి అది దొరకదు బుద్ధికి కూడా దొరికేది కాదు అది అవ్యక్తము చూడండి అది అది అక్షరము అవ్యక్తము అనిర్దేశ్యము చూద్దాము శంకర్లేమంటారు కేతు అక్షరం ఆయన ఏం అనలేదు ఓకే అయితే సరిపడేది అనిర్దేశ్యం ఇప్పుడు నిర్దేశము అని ఉంటుంది నిర్దేశము అనే పదానికి మీకు పర్యాయ పదం చెప్తా శాస్త్రీయమైన పర్యాయ ఇప్పుడు ఇప్పుడు కొండ తయారు చేస్తా ఒక పర్టికులర్ పాత్ర తయారు తయారు చేసి దాన్ని కొండ అంటారు కుండ అంటే ఏంటంటే సంకేతం ఇట్ ఈజ్ ఏ సంకేతము అందరూ కలిసి ఆ తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళందరూ కలిసి ఎప్పుడో ఈ మధ్యమేం కాదు ఈ మధ్యన ఏమనుకున్నారు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళందరూ దీన్ని కుండ అని అనుకోవాలని నిశ్చయం చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళు కొండ రాయి అని ఒక పెద్ద ఆయన అంటే సరే అదే కొండకుండా కొండ రాయి ఆ కుండే మనం అంటున్నాం దీన్ని సంకేతము అంటారు సంకేతం అని కుండా అంటూ అక్కడ ఏది ఒకటి అక్కడ ఫిక్స్ అయిపోయే కుండ అనే తత్వం ఏం లేదు అక్కడ ఆ రూపానికి మనం ఇచ్చుకున్న సంకేతము లో పిల్లడు ఉండి కూడా వాణ్ణి వాళ్ళ పట్టింటికి వెళ్ళి నిప్పు తెచ్చిపెట్టుకున్నాం